మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియచేశారు ఉదాహరణకు ప్రళయ దినాన ఖుర్ఆన్ సిఫారసు చేస్తుంది కుర్ ఆన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం మనకు తెలుసు అయితే కుర్ాన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో దాని పారాయణం చేస్తూ ఉంటారో దాని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 ఏ ఆయతులు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో ఈ విధంగా ఖురాన్ చదువుతూ వా దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది ఇక ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు అలాగే మిగతా విషయాలు కూడా అందుగురించి ఈ శీర్షకను కూడా వినడం దీనిని గ్రహించడం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 अंदुरी प्रवक्ता मुहम्मद सल अल्ही वसलम वारी विषय में इपू समय अवसर लेना मन प्रवक्ता मुहम्मद सल्हासलम तरवा रान इतर प्रवक्तू इतर प्रवक्त, रेंडो प्रवक्त, प्रवक्त वारी अल्लाहु ता कोई संदर्भाल सिफारसे हक इस् वो सिफारसू अल्लाहु त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 యలా విశ్వాసులను ఎత్తి పొడుస్తూ ఉంటారో అలాగే నరకంలో కూడా వారు ముస్లింలను హేళన చేద్దామన్న ఉద్దేశంతో వారిని ఎత్తిపొడుస్తూ అలైసకుంతుం తజఅమూన ఫిద్దునియా అన్నకుం ఔలియా ఫమాలకుం మానా ఫిన్నార్ ప్రపంచంలో మీరు మేము అల్లా యొక్క ఔలియా మేము అల్లా యొక్క సన్నిహితులము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 అవిశ్వాసులు ఇలా కోరుతున్న విషయాన్ని అల్లాహుతాల ఖురాన్లో కూడా తెలియచేశాడు అదే విషయం రూబమాయవద్దు అదీన కఫరు లౌకాను ముస్లిమీన్ ఒకనొక సందర్భంలో అవిశ్వాసులు కాంక్షిస్తారు వారు ఇలాంటి కోరికను వ్యక్తపరుస్తారు అయ్యో మేము కూడా ముస్లిములమయ్యేది ఉంటే ఎంత బాగుండును కదా అని అయితే ఈ విధంగా సోదరులారా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 वारी सिफारस एवरी ये, ये लाभ चकूरच अल्लाक अमति अर्वाद लाभ चकूर्चव का अल्लावरी पट इष्टपड़ वारी सिफारस अमति इव्वालो वार सिफारसमें प्रवक्तू म दैवदूतलू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 కురాన్ మరియు ఉపవాసాలు సిఫారసు చేస్తాయి అల్లాహుతాల వారి సిఫారసును స్వీకరిస్తాడు అలాగే మనం సంతానం పట్ల శ్రద్ధ వహించి వారికి ఉత్తమమైన శిక్ష అల్లాహకు ఇష్టమైన రీతిలో వారిని పెంచే ప్రయత్నం చేయాలి వారిని మంచిగా పోషించాలి అల్లాహతాల మనందరికీ ఇలాంటి సిఫారసులు పొందే ఇలాంటి సిఫారసులు చేసే అటువంటి హక్కు కూడా మనకు ప్రసాదించుగాక అంతటి గొప్ప పుణ్యాలు సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సద్భాగ్యం ప్రసాదించుగాక బాఖ అబ్బున్ అలా వరక